السلام اللہ అసలాక్ వరమతుల్లా వరకతూ అలహదు వసలాత వలాం రసూల్మాబాద్ ఫరజ్ నవాజ్ తర్వాత చిన్నపాటి దగ్గర కానీ సముద్రపునురుగంత ఉన్న పాపాలు కూడా క్షమించబడతాయి సుహాన్ అల్లా ఇలా అది సహీ ముస్లింలో వచ్చిన హదీద్ హదీద్ నంబర్ ఐదు వందల తొంభై ఏడు అబు హురేర్ అవి అల్లాహు తనను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఎవరైతే ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ముప్పై మూడు సార్లు సుబాన్ అల్లా సార్లు అల్హమ్దులిల్లా మరియు ముప్పై సార్లు అల్లాహు అక్బర్ పలికి ఇవి తొంభై అయినాయి వంద పూర్తి చేయడానికి ఒక్కసారి వహు ఆలాకుల్లి షైఇన్ కదీర్ అని చదువుతారో వారి పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా అవి మన్నించబడతాయి క్షమించబడతాయి అల్లాహు అక్బర్ అయితే మీరు ఒకవేళ సహీబుహారి మరియు అబుదావుద్ యొక్క రెఫరెన్స్తో విన్న ఆ ఘనతలు విని ఉంటే కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు కొందరు పండితులు చెప్పిన ప్రకారం అధిక సంఖ్యలో ఉన్న విక్రును మనం చదువుతూ తక్కువ సంఖ్యలో ఉన్న విక్రి యొక్క ఘనతలను కేవలం గుర్తు చేసుకుంటే అవన్నీ పుణ్యాలు కూడా మనం పొందవచ్చు అలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక